నిన్న రామస్వామి గారు పద్యం హటించారు ఇది భాగవతం నుంచి ప్రథమ స్కంధం భాగవతం ప్రథమ స్కంభం పోతారు పద్యం దీని కరస్పాండింగ్ లెట్స్ భాగవతం ప్రథమ స్కంధంలో ఉంది సంస్కృత భాగవతం కూడా నేను చాలాసార్లు ఈ ఈ పద్యాన్ని చెప్తూ ఉండేవాడి అయితే పద్యంలో మొదటి పాదము రెండు పాదాలని చెప్పి ఆపేవాడి మొదటి పాయింట్ అయిపోయింది ఎక్కడికంటే మిగతా పదాలు నాకు గుర్తు కూడా ఉండేవి కావు ఈ పద్యం ఒక సూర్యుండు ఈ పద్యం జరిగేది కూడా ఒక స్టైల్ ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ కొన్ని బాగుంటాయి కొన్ని అంత పెద్ద బాగుండదు ఇక ఈ సంగీతం వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అప్పచెప్పేస్తే వాళ్ళు ఏదో చక్కటి దానికి రూపం పెట్టేసి దానికి ఒక రాగం ఏదో బాగా పాడతారు ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచు పోలికల్ దేవుడు సర్వకాలము మహాలీలం నిజోత్పన్న జన్యు జన్య కదు జన్యు జన్యు కదంబంబుల జన్యు అంటే కుట్టేటువంటి ప్రాణులు ఇతర ఇద్దర గుంపులు గుంపులు కదంబంబులు కదా హృత్సరోహముల నానా విధానూన రూపకుడై ఒప్పుచునుండు అట్టి హరిణే ప్రార్థింతు శుద్ధుండనయ్యి అని పెద్ద చాలా మంచి పద్యం ఆయన నాకు తెలియదు అన్నారో భాగవతం ప్రథమ స్కంధం పోతళ్ళ భాగవతం అది సంగతి వైద్యరాజు గారు ఆదివే ఇది తెలుసుకుంటుంది ఇది అందివే అని ఓకే ఇంకా ఒక్కర నిమిషం టైం మనం ఏ శ్లోకం చదవాలి సత్యం జ్ఞానమనందం చదవాలి ముందు కూడా చదవాలా దాని ముందు అవైద్యోప్యపరోక్షోత స్వప్రకాశో భవత్కేయం పూర్తి చేశాం కదా దాని తర్వాత సత్యత్వం బాధరాహిత్యం అని చెప్పాలా ఏదో ఒక్కసారి సత్యం జ్ఞానవ్యాపిత్వా దేశతోంత ఆ చెప్పాలి ఓకే ఓకే మంచిది ఆ శ్లోకం చెప్పి సత్యం జ్ఞానమానంతం చెప్పాలి బాగుంటుంది ీరుభ్యో నమే ఓం స్మృతిస్మృతి పురాణారుణాయ మా దగ్గర పాదశంకరం లోక శంకరం నవ్యాపి నిత్యాలాక నవస్ సార్వాత్మీయా త్రిధము కల్పితము అభేదమే సత్యము ఇది వేదాంతులే అద్వైత వేదాంత వేదాంతులంటే అద్వైత వేదాంతులే ఒకప్పుడు అలా ఉంది ఈ మధ్యకాలంలో ఏమైందంటే వేదాంతులు అంటే మళ్ళీ ద్వైత వేదాంతులు విశిష్ట ఇన్ని రకాలుగా ఫస్ట్ సో వేదాంతుల యొక్క ప్రతిపాదన ఎలా ఉంటుందంటే భేదము కల్పితము అభేదమే సత్యము అని వాళ్ళు ప్రతిపాదిస్తారు మీరు ఆ మౌలికమైన ప్రతిపాదనను సూక్ష్మంగా పరిశీలించి అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి అంటే మీరు సినిమా చూస్తున్నారనుకోండి చాలా భేదము ఉంటుంది సినిమా అంతా భేదమే సో ఏ టు జీ భేదమే కానీ అభేదము భేదము యథార్థమా అభేదము యథార్థమా అని మీరు పరిశీలిస్తే ఈ కనపడే భేదమంతా కూడా సినిమాలో అది కల్పితుంది అంతా కలిపి మనస్సు కల్పించుకున్న భేదమే అభేదము అంటే ఆ వెలుగు అది ఒక్కటే దాని భేదమే ఉండదు అంటే హీరోని వెలిగించే వెలుగు విలన్నను వెలిగించే వెలుగు నావికను వెలిగించే వెలుగు వాళ్ళు యుద్ధం చేస్తే ఆ వెలిగించేది వాళ్ళు డ్యాన్స్ చేస్తే ఆ వెలిగించేది ఎలుగు ఒక్కటే అది ఏ సత్యము తెలుగు సత్యము ఈ బొమ్మలన్నీ సత్యము అంటే అది తప్పది బొమ్మలన్నీ సత్యం కాదు తెలుగు ఒక్కటే సత్యము కాబట్టి అభేదమే సత్యము భేదము కల్పితము అయితే నువ్వు ప్రూవ్ చేయమంటారు వీళ్ళు ఈ భేదభాబులు ఏమంటారంటే ఈ ప్రూవ్ ఇట్ అంటారు అంటే అడ్వైతులు ఉంటారు నేనేం ప్రూవ్ చేసి ఇది లేదంట నువ్వే ప్రూవ్ చేసి భేదాన్ని నువ్వు నిలబెట్టు నీకు భేదాన్ని నిలబెట్టడం చేతకాకపోతే ఏమవుతుంది అభేదనే సిద్ధిస్తుంది కాబట్టి అద్వైతానికి ప్రూఫే ఉండదు ద్వైతానికి ప్రూఫ్ అవసరం తప్ప అద్వైతానికి ప్రూఫ్ అక్కర్లేదు అని వీళ్ళ సిద్ధాంతం ఉంది అంచేతనే వీళ్ళు ఏమన్నారంటే ద్వైత ఖండనం చేసేస్తే పని అయిపోయింది అద్వైత స్థాపనం చేయనక్కర్లా ఇప్పుడు ఆత్మ కూడా అలాగే చెప్పారు బుద్ధుడు కూడా అలాగే చెప్పారు ఆత్మ అంటే నేను కదా నేను ఏంటి అసలు నేనంటే ఏమిటి నేనంటే ఏమిటండి అనే అనుభవం నేనునే అనుభవమే నేను నేలోనే అనుభవం ఉంది అనుభూతి దాని గురించి ప్రశ్నే ఉంది నేననే అనుభూతి కలదు ఇప్పుడు ఈ నేననే అనుభూతి చిక్కుకుపోయి ఉన్నది వలలో చిక్కుకున్న పిట్ట వలె ఈ నేననే అనుభూతి చిక్కుకుపోయి ఉన్నది ఎక్కడ చిక్కుకుపోయి ఉన్నదో కనపడే దృశ్యములు ఎందు చిక్కుకుని మీరు గమనించారా ఎప్పుడైనా నేననే అనుభూతిని చూసుకోవాలి తన తనకి తాను కళ్ళు మూసుకుని నేను అనుభూతిని చూసుకుని అప్పుడు ఆలోచించాలి తను తెరిచి ఆలోచించవచ్చు వాటిని ఈ నేను అనుభూతి ఎన్ని దృశ్యములనూ చిక్కుని ఉన్నదో ఇల్లు వాకిలి ఆస్తి పాస్తి డబ్బు దస్తం పిల్ల పీచు పెట్టే బేడ ఇవన్నీ తెలుగు ద్వంద్వం ఎలా పీచు పెట్టే బేడ డబ్బు దస్తం ఆస్తి పాస్తి ఎన్నింటిలో చిక్కుకుందండి ఇవన్నీ దృశ్యములే అన్ని దృశ్యమునే సినిమా రీల్లాగా పోతూ ఉంటాయి వాటిల్లో వాటిల్లో నేను అనే అనుభూతి చిక్కుకుందండి ఎంత అన్యాయం ఎంత జ్ఞానం చిక్కుకుంటుంది ఇంకా ఎక్కడో చిక్కుకోదు కాబట్టి నెగేట్ నెగేట్ మీరు చేయాల్సింది ఏమీ లేదు నెగెట్ చేయటం ఇల్లు ఉంది నా ఇల్లు లేదు ఇల్లు సాక్షిగా ఉండడమే నెగెట్ చేయటం జస్ట్ బి ఎవిట్నెస్ బి అవే బి అల్లు బి అే డోంట్ ఐడెంటిఫై ఐడెంటిఫై అవడం నా ఇల్లు అంటే అక్కడే థింకింగ్ ప్రాసెస్ అనమాట అది బంధమే బీ అవేర్ అంటే ఇల్లు తెలుస్తూ ఉంటుంది ఇల్లు తెలుస్తూ ఉంటుంది అంతే తప్ప ఇది నా ఇల్లు అనేదేమి ఐడెంటిఫికేషన్ సో మీరు చెప్పచ్చు నమగృహం అనొచ్చు నాకు గృహం లేదు అని మీరు తర్వాత ధనం నమ ధనం నా మమ్మ క్షేత్రం ఇవన్నీ మీరు అనొచ్చు ఇంకా తర్వాత నేను అనే అనుభూతి అనేక వ్యక్తులతో చిక్కుకుపోయింది ఈమె నా భార్య వీడు నా కొడుకు ఎంత బరువు ఎంత బరువు కొండంత బరువు ఈమె నా నాకంటే ఎంత బరువులు కొన్ని పోయాడు రేణించవద్దని నేను అంత బరువు పెట్టుకున్న వాళ్ళు ప్రేమించలేదు ప్రేమించాలంటే శ్రేడము ఉండాలి శ్రేడం లేని వాళ్ళు ఏం ప్రేమించగలుగుతారు కాబట్టి సో ఈ సేట సేట ఎవరు సార్ నామామ భార్య నామ పుత్ర మహాత్ములైతే విష్ణు కాతే కాంత కస్తే విష్ విస్తుపో సంసారోయం అతీవ విచిత్ర సో నెగేటివ్ నామా కుక్క పిల్ల నామా స్వాడ కుక్క సంస్కృతంలో స్వాడ కుక్క నామామ స్వా కొంతమంది కుక్కలతోటి ఇరుక్కు చిక్కుపోతా నేను అనే అనుభూతి రెండు రెండు మూడు కుక్కల్ని నేను ఒక ఆలయం చూశాను ఎక్కడ ఎక్కడో అమెరికాలో ఎక్కడికి వెళ్ళినప్పుడు చికాగోలో అక్కడ చూశాను సన్నగా ఉన్నదాన్ని బక్క బక్కగా ఉన్నది దొడ్డుగా ఉన్న కుక్కలు దొడ్డు వేసుకు రెండు కుక్కలండి ఆ లీవ్ పట్టుకుంటే ఆ రెండు కూడా ముందుకు లాగేస్తుంటే ఈవెడ్ని షేక్ చేసి పాటిస్తుంది తుఫాన్లో చిక్కుకున్న అరిటి చెట్టు షేక్ అయిపోతుంటాయి ఆ రెండు కుక్కలు లాగుతూ ఉంటాయి వదిలిపెట్టదు వదిలిపెట్టడం వదిలిపెట్టడానికి లేదు అలాగే షేట్ అయిపోయి అనే ఉంటు కో విత్ దీస్ బ్లెస్ థింగ్స్ సో నమ్మ అంటే ఎలా చిక్కుకుపోయారో చూసారా నేను అనుభూతి కాబట్టిగా దీన్నంత నేను నెగేషన్ అంట నెగేషన్ దాని కమిసార్ దేహము దేహంలో చిక్కుకుపోయి ఉంటుంది నేను లేదు దెన్ కమ్స్ థాట్స్ ఎప్పుడైనా ఇంకా విస్తారంగా చెప్తాను కాబట్టి మీరు అలా నెగేట్ చేసుకుంటూ పోతే ఇంకా ఫైనల్గా ఈ రీచ్ ఏ పాయింట్ వ్యాట్ దెర్ ఈజ్ నథింగ్ టు నెగెట్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ వై నెగేషన్లో ఉన్న గొప్ప సౌందర్యం ఏమిటంటే ఆ బ్యూటీ మరి అనుభవానికి తెచ్చుకుంటే వస్తుంది అండ్ యూ నెగేట్ యు ఆర్ ఫ్రీ యాజ్ యూ ఆర్ నెగేటింగ్ యు ఆర్ అవేర్ Awareness. ఎప్పుడైనా మీరు నా కొడుకు అని మీరు చూస్తుంటే కళ్ళద్దాలు రంగు నిజంలోంచి చూస్తున్నట్టే అనిపిస్తుంది మీరు నిజంలోంచి చూస్తున్నారు ఒక మనిషికి తెలిసి నా కొడుకు అనేది ఏమీ లేదు ఇప్పుడు చూడండి హీ అపియర్స్ ఇన్ ఏ న్యూ లైఫ్ అంటే మీరు యూఆర్ నాట్ కాట్ ఎనీ మోర్ మీరు ఇంక free qua awareness so you are every person wherever aware. in awareness there is law in identification there is bondage there is suffering and pain cycle identification sorrow suffering pain only awareness law there is freedom big thing it is alage deham thoughts emotions సో అలా నెగెట్ చేసుకుంటూ పోతే ఇంక నెగెట్ చేయాల్సిందేమీ ఉండదు ఇవ్వాలే కాబట్టి అద్వైతం అన్నది మీరు పాజిటివ్ సెన్స్ స్థాపించేదేమీ ఉండదు అక్కడ ఆత్మని మీరేమీ ఎస్టాబ్లిష్ చేసేదేవి ఇగో ఇది ఆత్మ అని ఎస్టాబ్లిష్ చేసేది ఏది ఉండదు అనాత్మతోటి తదాత్మ్యమును నిరాకరిస్తూ పోతే సాక్షి చైతన్య రూపంగా మిగిలి ఉంటారు అదే ఆత్మ అని అది అనుభవ రూపంగా మీకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఆత్మని ఎస్టాబ్లిష్ చేయాల్సింది అద్వైతులు కాదు అనాత్మను నిలబెట్టాల్సింది ద్వైతులు భేదాన్ని నిలబెట్టాల్సింది ద్వైతులు అది వాళ్ళకి అవి కాదు భేదం ఎన్ని ఉంటుందో అది కూడా ద్వైతులే చెప్పాలి కూడా భేదము మూడు ఈ సృష్టిలో భేదము మూడు సజాతీయ విజాతీయ స్వగత భేదములు సో చెట్లు అన్నీ ఒకే జాతికి చెందినవి చెట్లు కానీ పశువులు వేరే జాతికి చెందినవి విజాతీయ భేదం వచ్చేసి అన్ని చెట్లు ఒక్కటే కానీ మామిడి చెట్టు వేరు వేప చెట్టు వేరు స్వజాతీయ భేదం వచ్చింది ఇది మామిడి చెట్టు ఒక్కటే కానీ కొమ్మలు వేరు ఆకులు వేరు పువ్వులు వేరు కాయలు వేరు వ్రేళ్లు వేరు అంటే స్వగత భేదం వచ్చింది సో భేదం ఈ విధముగా విజాతీయ సజాతీయ అది వనస సజాతీయ కాదు విజాతీయ సజాతీయ స్వగత భేదము ఈ భేదము ఎలా వచ్చింది అంటే దేశ కాల వస్తు రూపముగా వచ్చింది దేశాన్ని దేశమంటే స్పేస్ స్పేస్ కాలం అంటే టైం స్పేస్ టైం సో ఫిజిక్స్ సిటీ pure physics. So, so uh, uh, Einstein even gave me the world is a, a painting on the canvas of space-time. Space-time on a canvas made a manas used to be a manas, and a manas, and a manas. That's why the manas used to be two-dimensions, and a manas, three-dimensions, that is, that is immediate. It is cinema-truhsta. It is not two-dimensions, కానీ మీకు త్రీ డైమెన్షన్స్ కనపడుతూ ఉంటాయి త్రీ డైమెన్షన్స్ అన్నది అది కేవలము మైండ్ యొక్క కెపాసిటీ రెండు కళ్ళు భగవంతుడు అందుకే పెట్టాడు ఒక కన్ను రూపాన్ని క్యాప్చర్ చేస్తుంది లైట్ ని క్యాప్చర్ చేస్తుంది ఆ రెండో కన్ను ఆ లైట్ కి డెప్త్ని ప్రొవైడ్ చేస్తుంది ఇట్ గివ్స్ డెప్త్ ఎందుకంటే మీరు పెయింటింగ్ చూసినా కూడా మీకు డెప్త్ కనపడుతుంది అప్పుడు ఆ స్వామి ఫోటో ఉందనుకోండి అక్కడ సో త్రీ డైమెన్షనల్ ఫిగర్ నిలకడ ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ మీరు వెళ్లి చేత్తో తడిపి చూస్తే అక్కడ త్రీ డైమెన్షన్స్ ఏమి ఉండవు టూ డైమెన్షన్స్ ఏ ది మైండు ఐ సైట్ కలిపి మీకు అటువంటి ఫీలింగ్ అని ఇస్తుంది అన్నమాట కాబట్టి సో దేశము కాలము స్పేస్ టైం స్పేస్ లో డెప్త్ టైమ్ లో ఫ్లో కంటిన్యూటీ అని మీకు అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ ఇగో ఈ డైమండ్ పాయింట్ సెంటర్ ఇది కంటిన్యూస్ గా ఉన్నది అని మీకు ఆ సెన్స్ ఆఫ్ కంటిన్యూటీ కాలాన్ని బట్టి వచ్చింది దీంట్లో డెప్త్ ఉన్నది స్పేస్ ద సెన్స్ ఆఫ్ స్పేస్ దేశాన్ని బట్టి వచ్చింది తర్వాత వస్తుభేయటము ఆకాశం ఏం చేస్తుందంటే ఇవన్నీ వేరు వేరు అనే భావన మీకు కలిగిస్తుంది ఈ బిల్డింగ్ ఉందనుకోండి ఇదేమిటి ఇటకలో ఇటకలు సిమెంట్ స్టీలు ఉన్నది అదే కదా కాంక్రీట్ జింగిలు కాక్రీట్ అండ్ స్టీల్ ఈ బిల్డింగ్ ఏమిటి కాంక్రీట్ అండ్ స్టీల్ ఆ పక్క బిల్డింగ్ ఏమిటి కాంక్రీట్ అండ్ స్టీల్ కానీ మధ్యలో స్పేస్ ఉంది కదా ఈ స్పేస్ ఏం చేస్తుంది ఈ కాంక్రీట్ అండ్ స్టీల్ స్ట్రక్చర్ లో డివైడ్ డివిజన్ కలిగిస్తుంది ఇప్పుడు లేకపోతే స్వగతం కూడా అలాగే ఉంటుంది ఈ హాలు అది బెడ్రూమ్ అని అన్నారు అనుకున్నాం వాటి డిఫరెంట్ స్పేస్ ఏం చేస్తుంది అంటే ఇది వేరు అది వేరు అనే భ్రమను మీకు కలిగిస్తుంది తప్ప ఇది ఇది ఆల్ ద సేమ్ బిల్డింగ్ సేమ్ కాంక్రీట్ అండ్ సేమ్ కానీ స్పేస్ ఏం చేస్తుందంటే భేదమును కలిగిస్తుంది టైం ఏం చేస్తుందంటే భేదమును కలిగిస్తుంది ఇది ఒక ఆబ్జెక్ట్ అది ఒక ఆబ్జెక్ట్ ఇన్ స్పేస్ డివైడ్ ఉన్నాయి ఆబ్జెక్ట్స్ ఈ వేరు ఆ వేరు అనే భేదమును భేద బుద్ధిని కలిగిస్తుంది ఇవి కాబట్టి దేశకాల వస్తు పరిచ్ఛేదా మీరు ఆభరణాలు చూడండి ఆభరణములు బంగారము దృష్టాంతం చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పిన అని చెప్తూ సో ఆభరణాలు చూడండి నెక్లెస్ ఈ పెట్టిలో ఉన్నది నెక్లెస్ మీరు కొన్నాడు పెద్ద సైజు పెట్టి ఒకటిస్తారు ఏమండి అదే ఉంగరం కొన్నాడు చిన్న పెట్టిస్తారు కదా కాబట్టి దేశ భిన్నంగా ఉన్నాయి నెక్లెస్ లేరు ఉంగరం లేరు నెక్లెస్ మెడలో పెట్టుకుంటారు ఉంగరం వేలికి పెట్టుకుంటారు కాబట్టి దేశ దృష్ట్యా భేదము కలదు కాల దృష్ట్యా ఇప్పుడు నెక్లెస్ ఇట్ ఈజ్ త్రీ ఇయర్స్ ఓల్డ్ ఉంగరము టూ ఇయర్స్ ఓల్డ్ అని అలాగంటే కాల దృష్ట్యా భేదముంటుంది రెండు నెక్లెస్లో ఇది లేటెస్ట్ నెక్లెస్ అది ఓల్డ్ ఫ్యాషన్ నెక్లెస్ అంటే కాల దృష్ట్యా భేదముంటుంది తర్వాత వస్తు దృష్ట్యా భేదము దేశ దృష్ట్యా భేదము దేశ దృష్టిగా అంటే నెక్లెస్ మెడకు దుట్టుకుంటారు ఉంగరం వేలుకు దుట్టుకుంటారు దేశ దృష్టిగా భేదమే కానీ బంగారము ఉన్నదనుకోండి దేశ దృష్టిగా ఏమవుతుంది పోతుంది మెడలో ఉన్నా బంగారమే వేలుకున్నా బంగారమే నెత్తిమే పెట్టుకున్నా బంగారం నెత్తిమే పెట్టుకుంటారంటే మీరు పెట్టుకుంటారు చూడమని అంటే మరి మెత్తి అది కూడా బంగారం ఏమండి తర్వాత ఓల్డ్ ఫ్యాషన్ ఆభరణం అన్నా బంగారమే లేటెస్ట్ ఫ్యాషన్ అన్నా బంగారం ఓల్డ్ అయినా బంగారమే న్యూ అయినా బంగారమే వస్తు రూపంగా నెక్లెస్ అయినా బంగారమే కర్ణాభరణమైనా బంగారం బంగారం దగ్గరకు వచ్చేప్పటికీ దేశభేదం పోయింది కాలభేదం పోయింది వస్తుభేదం పోయింది నువ్వు బంగారం దగ్గర ద్వైతాన్ని నిలబెట్టు నువ్వు ఎలా నిలబెడతావో చూస్తాం నువ్వు ఆభరణాల దగ్గర ద్వైతం ఉందని గెంతులు వేస్తే ఏమైంది నీ ఆభరణాల ద్వైతం ఇలా వచ్చింది ఈ ఆభరణాల లెవెల్లో ఉండే ద్వైతాన్ని భేదాన్ని నువ్వు బంగారం దగ్గరికి పట్టుకురా ఎలా పట్టుకొస్తావో చూస్తాను నువ్వు ఫెయి కాబట్టి బంగారమునందు ద్వైతము భేదము అని నీవు నిరూపించలేవు కనుక మేమేమంటున్నామంటే బంగారము అభిన్నము ఇప్పుడు అమెరికాలో వాళ్ళు నగలు మనం ఇక్కడ నగలు పెట్టుకుంటాం మన వాళ్ళు నగలు పెట్టుకుంటారు మనం పెట్టుకుంటామంటే అందరూ పెట్టుకోకపోవచ్చు మొగాలు కూడా పెట్టుకుంటున్నారండి మొగాలు పెట్టుకోవాలంటే మీరు అనుకోవద్దు మనం నగలు పెట్టుకుంటాం ఇప్పుడు భేదం ఉందా ఆ బంగారము ఈ బంగారము భేదం ఉందా లేదు తర్వాత సత్య హరిశ్చంద్రుడి నాటకంలో నక్షత్రకుడు శుద్ధ బ్రాహ్మణుడు విశ్వామిత్ర శీష్యుడు ఆయనకి బంగారు కుండలాలు ఉంటాయి ఈ హరిశ్చంద్రుడు కాకి కాపరిగా ఉంటాడు ఆయన చేతికి ఒక కంకణం ఉంటుంది అది బంగారమే ఆ బంగారానికి బంగారానికి తేడా ఏమైనా కాకి కాపరి ఆయన శుద్ధం తేడా ఏమో ఉందా బంగారానికి తేడా ఏమైనా ఒక ఆయన చెప్పాడు బంగారం మేము ఎందుకు పెట్టుకుంటున్నామంటే మేము జరగాలికి వాళ్ళని బంగారం పెట్టుకుంటున్నాం మీరేమో ఉపన్యాసాల నుండి చెప్పేస్తూ ఉంటారు బంగారం పెట్టుకోవడం అవసరం అయితే మేము ఇలా దుద్దులు బంగారపు దుద్దులు అంటే వైదికలు పెట్టుకుంటాం కుండలాలు పెట్టుకుంటాం ఈ బంగారపు కుండలాలు పెట్టుకున్నప్పుడు అలా నీళ్లు నెత్తి నీరు పోసుకుంటుంటే ఆ హిరణ్యం నుంచి నీళ్లు శరీరం మీద పడితే అది చాలా గొప్పగా అది చాలా పవిత్రతను కలిగిస్తుంది దానివల్ల పుణ్యం వస్తుంది అందుకే అంటే నేను ఇప్పుడు నీకు అసలు అవుతారో చెప్పండి నాకు చెప్పలేదు బంగారం మీద నీళ్లు పడి మీద పడితే ఏదో అవుతుంది ఇది టీవీ భక్తి టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి ఆ టీవీ ఛానల్లోకి ఎక్కి చెప్తే వాళ్ళందరూ ఎక్కువగా వింటారు అది తెలుసున్న వాళ్ళకి చెప్పి మాటలు కావు లేదు వినేవాళ్ళు కొంత అమాయితులు చేతగా ఎన్ని విషయం తెలియని వాళ్ళు అయి ఉండాలి వాళ్ళకి చెప్పాలి తప్ప ఇటువంటి సూడో సైన్స్ ని నాకు తెలుసున్న వాళ్ళకి చెప్పారు మీ సూడో సైన్స్ అని పేరు కాబట్టి దేనికి భేదములు మీరు స్థాపించండి ఎలా స్థాపిస్తారో స్థాపించండి భేదాన్ని ఆభరణ ప్రపంచంలో మీరు భేదాన్ని స్థాపించండి ఎలా స్థాపిస్తారో చూస్తాను దేశ దృష్ట్యా కాల దృష్ట్యా వస్తు దృష్ట్యా మీరు భేదాన్ని స్థాపించడంలో విఫలమైపోయినాడు కనుక మిగిలింది బంగారము అద్వయముగా నిలిచి ఉన్నది ఇంతవరకు దృష్టాంత బ్రహ్మ పరబ్రహ్మ విషయంలో కూడా అంతే మీరు గమనించాల్సింది ఏమిటంటే హిరణయైన పాత్రైన సత్యశాపహితం ముఖం అని మీరు ఏదో ఒక వస్తువుని చూశారనుకోండి దానికి నామరూపాలు మీరు ఎప్పుడైతే జోడించేసినారో ఆ అఖండ తత్వముతోటి దానికి ఉన్నటువంటి కనెక్షను కట్ట అది కరెక్ట్ ఇది కోకిల నేను ఇక్కడ నిలబడి ఉన్నాను నేను బలానావాన్ని అది చెప్పినీరుంది కోకిల నేను నా ఇంటి బాల్కనీలో ఉన్నాను మిస్టర్ కుబారావో రామారావో ఏదో నేను అని మీరు ఇక్కడ నామరూపాలు అక్కడ నామరూపాలు పెట్టేసరి అనుకోండి అప్పుడు ఆ కోకిల యొక్క కుబూరావములో భగవంతుడే పిలుచుకున్నాడు అల్లాడు అది ఆ ఒక రియాలిటీ పరమాత్మతోటి దానికి ఒక ఇంటిమేషన్ పరమాత్మ నుండి వచ్చింది ఆ స్మరణ అది ఆ పరమాత్మ ప్రాణశక్తి రూపంగా ఉండి ఆ కోకి అనేటువంటి ఉపాధి ఎందుకు ప్రకటమై ఆ కంఠము అనేటువంటి ఉపాధి ద్వారా ఆ పరమాత్మ చేస్తున్న శబ్దం ఆ పరమాత్మకి ఇంటిమేషన్ అది అన్న మీరు ఎప్పుడైతే అది కోకిల నావుడి చెప్పినది ఉంది చూసుకోండి అని మీరు అనేశారో యు లూజ్ ద కనెక్షన్ చేస్తే కదా పాయింట్ అర్థం ఏంటండి మీరేం చేస్తారు నామరూపాలు ఇది కోట్లా చెట్టు మీద ఉంది కూస్తుంది అంటే దట్ ఇస్ ఆల్ థాట్ అదంతా కూడా థాట్ అది థింకింగ్ మీరు పని చేయండి అంటే అర్థమేంటి మీరు థింకింగ్ అనే ప్రాసెస్ లో చిక్కుకుని ఉన్నారు అని అర్థం కాబట్టి మీరేం చేస్తారంటే యూ లీవ్ ది థాట్స్ ఎ లోన్ మీరు ఏమి చేయక్కర్లేదు డోంట్ థింక్ అబౌట్ ఇట్ హౌ నాట్ టు థింక్ అబౌట్ ఇట్ అంటే చూడండి దానికి ఒక పేరు పెట్టకండి పేరు అంటే థింకింగ్ థాట్ మీరు అంటే నామము దానికి థాట్ రూపము నామాన్ని మానస్ చేస్తే రూపం డ్రాప్ అయిపోతుంది దానికి పేరు పెట్టకండి దాని గురించి మీరు ప్రాజెక్షన్స్ ఏమి చేయకండి అంటే అన్నమైన పెట్ట కానీ ఈ పెట్ట ఆ పెట్ట మీ తల్లిదండ్రులన్నీ పక్కన మీ థింకింగ్ ప్రాసెస్ అంతా పక్కన పెట్టండి యు యూ గివ్ స్టాప్ గివింగ్ ఎ నేమ్ టు ఇట్ స్టాప్ థింకింగ్ అబౌట్ ఇట్ but be aware of it can you understand what i am saying so ah uh, ante okapudu telugu lo cheppadam jaragapothe english lo padipothu undalo orna cheptunnanu kosam idi artham avutundani so gane gurinchi meeru sankalpa vikalpaalu cheyadam kaadhu just gane ni తెలివిగా తెలుసుకుంటూ ఉన్నారు బియవే దాని మీద మీ సంకల్ప వికల్పాలు ఎన్నైనా చేయొచ్చు ఉగాది నాడు కవి సమ్మేళనం పెడితే వాడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సంకల్ప వికల్పాలు చేస్తారు అది అంత అది కూడా ఒక శోభ కలదే బిఎవే జస్ట్ బిఎవే ఇక్కడ మళ్ళీ సెంటర్ కూడా ఉండదు ఇక్కడ ఈగోయిక్ సెంటర్ ఉండదు వెన్ యు ఆర్ థింకింగ్ ఇట్ ఈస్ ఈగో అండ్ దింకింగ్ డ్రాప్స్ అల్ ది అదర్ సైడ్ దృశ్యమునందు ఉండే నామరూపాలు డ్రాప్ అయిపోతాయి ద్రష్ట ఎందు ఉండేటువంటి ఈగాలిటీ డ్రాప్ అయిపోతుంది డ్రాప్ అయిపోతే మీకు ద్రష్టాదృశ్యము అనే డివిజన్ పోతుంది పోతే ఆ సౌండ్ ముందు చూసారు ఆ కుహూ రామము ఇట్ కనెక్షన్ విత్ ద రియాలిటీ ఆత్మతత్వంతో పరమాత్మతత్వంతో మిమ్మల్ని connect చేస్తుంది కాబట్టి భేదం అన్నది వస్తు నేను ఇక్కడున్నాను అక్కడది ఉంది అని ఈ విధంగా దేశభేదము కాలభేదము వస్తుభేదమును బట్టి భేదం వచ్చింది తప్ప ఆ దేశకాల వస్తుభేదం అంతా కూడా మనస్సు యొక్క ప్రాజెక్షన్ అది మీరు ఆ ప్రాజెక్షన్ అని పక్కన పెట్టగలిగితే ఎనీథింగ్ ఒక కోకి అది ఒక కుహు విన్నారా గమనించారా వినపడిందా మీకు ఏప్రిల్ నెలలో వస్తాయి వాటి సంగీతం అలా సాగిపోతూ ఉంది కనుక అది అది ఇట్ ఈస్ ఇట్స్ ఎ కాల్ ఫ్రమ్ ది కాడ్ దాకంటే ఆత్మే మళ్ళీ మళ్ళీ ఇంకో గాడ్ ఆయన పైన చూస్తున్నాను ఇట్ ఇస్ నాట్ లైక్ దట్ ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ సియలాజికల్ కాడ్ కనుక సో నామరూప బుద్ సో దేశకాల వస్తుభేదం అంటే నామరూపభేదం అనే అర్థం మీరు నామరూపములను పట్టుకుని వేలాడుతున్నంత వరకు అంటే మీరు నామరూపాల్లో చిక్కుకుని ఉన్నంత వరకు మీకు ఆ ఆ పరమాత్మ చైతన్యము సచ్చి అది మీకు అనుభవానికి రాదు మీకు భేదమే అనుభవానికి వస్తూ ఉంటుంది మీరేం చేయాల్సి ఉంటుందంటే ఆ నామరూపముల పరదాను ప్రక్కన పెట్టగలిగి ఉంటాం నామరూపంలో పరదాన్ని ప్రక్కన పెడితే ఒక కోకుల యొక్క ధ్వనిలో మీకు పరమాత్మ అనుభవానికి వస్తాయి ఒక పువ్వు మీరు ఆ పువ్వును కొయ్యను కూడా కోయ్యక్కర్లేదు ఎందుకు కొయ్యడం పువ్వుని కోయడం ఏదో మొక్క ఉంటుంది ఏదో కొంతకాలం వల్ల ప్రకాశిస్తుంది ప్రకృతికి సౌందర్యాన్ని ఇస్తుంది తర్వాత దాని ప్రకృతి పద్ధతిలో అది వాడిపోతుంది మనం కోసి ముందు పెడితే అది ఊరికి ముందే వాడిపోయి ఉంటుంది మనం చేయగలియకూడదు అసలు చేత్తో ముట్టుకోకూడదు మనిషి చేయి వేసేదంటే ఆ చేతికి తల్లి వాడిపోతుంది లేకపోతే అలా వాడకుండానే ఫ్రెష్గా ఉంది కాబట్టి దాని దాన్ని దాన్ని వదిలేసేయండి జస్ట్ బిహేవియర్ అసలు మీరు దాన్ని గురించి థింక్ చేయడం మొదలుపెట్టారనుకోండి యు ఆర్ కాక్కు పడ్డారు ఇలాగా గులాబీ పువ్వు చాలా అందమైన పువ్వు మరో పువ్వేమో కాగితం పువ్వు అది పెద్ద అందం లేదు ఏదో భోగిందిలియా ఏదో పువ్వులు ఉంటాయి అవి ఉంటాయి చూడడానికి బాగుంటాయి కానీ కొత్త అంటే కాగితం ఉంటాయి తలలో పెట్టుకునేది అసలే మంచిరావు గులాబీ అంటే చాలా ఉంటుంది ఈ గులాబీలతో చేస్తే మరీ మంచిది ఆ మాల మనం మెళ్ళ వేసుకోవాలని ఒకడు అనుకుంటాడు దేవుడికి ఇవ్వాలి దేవుడి మెల్ల వేయాలని ఇంకొకడు అనుకుంటాడు తను మెడలో వేసుకుని దేవుడి మెల్లలో వేయాలని ఒక భక్తురాలు అనుకుందంటే ఇంకొకటి మొదలు పెడతాడు వెళ్ళకపోతూ చాలా పోతబడుతుందండి దాని గురించి ఉన్న థింకింగ్ ఇట్ ఇస్ ఎరిలెస్ సపోజ్ యూ డ్రాప్ ఆల్ దట్ థింకింగ్ ద సైట్ ఆఫ్ అ రోజ్ ఈజ్ ఎనఫ్ టు కనెక్ట్ యూ టు బ్రహ్మా దెస్ ద్వారా థింకింగ్ ద్వారా మీరు నామరూపాత్మకమైన జగత్తులో చిక్కుబడి చిక్కుంటారు అవేర్నెస్ ద్వారా అంటే ప్రజ్ఞ ప్రజ్ఞానం విజ్ఞానం ద్వారా మీరు ఆ పరంపర తోటి కనెక్ట్ అయి ఉంటారు కూడా ఎవరికి ప్రతి దాంట్లో కూడా పరమాత్మ యొక్క విభూతి మీకు అనుభవాలు వస్తూనే ఉంటుంది ఆ విషయమే మీరు వస్తారని చెప్పాను కారణం ఏంటంటే ఈవేళ మీరందరూ పంచదశి క్లాస్కి చాలా కష్టపడి ఛాలెంజింగ్ క్లాస్ కదా పంచదశి క్లాసు అసలే ఎండ అందులో ఫిఫ్త్ ఫ్లోర్ ఆ ఎండా తనిచేస్తూ ఉంటుంది ఆ ఎండా దానికి తోడుగా ఈ శ్లోకాలు ఇంట్లో సంస్కృత భాష జటిలంగా ఉంటుంది తర్వాత విషయము కొన్ని సంస్కృత భాష ఉన్నా ఏదైనా చక్కగా కథాకాలక్షేపం కింద ఉంటే బాగుంటుంది మనస్సుకు విశ్రాంతిగా వినోదం ఉంటుంది అది కూడా ఏమీ లేదు కేవలము ఆత్మవిచారము విషయము ఇన్ని ఛాలెంజెస్ని తట్టుకుని మీరు ఇక్కడ కూర్చున్నందుకుగాను మీకందరికి ఒక బంగిని పిల్లి మామిడి పండు బహుమతి బంగిపిల్లి అనుకుంటున్నా క్వాలిటీ బంగిని పిల్లి మామిడి పండు మీకందరికీ బహుమతి క్లాస్ అయిన తర్వాత ఓకే ముందే ఇచ్చేస్తే మీరు తీసేసుకునే ఇంటికి పోయిపోయే ప్రభావం ఉంది కనుక స్వీట్ కూడా ఒక ఇది బిస్కుట్ ఇది బిస్కుట్ ఇది సో కాబట్టి ఇది నాకు తెలుసు ముందే చెప్పారు ఆయన నేను ఆయన్ని డిస్కరేజ్ చేద్దామని చూశాను అంటే ఆయన కూడా నా అభిప్రాయంతో వాళ్ళందరూ కూడా దేవదుర్లభులైన శ్రోతలు అటువంటి పుణ్యాత్మిక పండి కూడా భాగ్యం ఏమి అంటే సరే అది కరెక్ట్గా తీసుకొచ్చి మోసుకొచ్చాను లాస్ అయిన తర్వాత మీకు అందరికీ చొరవ తీసుకోకుండా వెళ్ళకండి ఇప్పుడు పడొచ్చాను నా వ్యాపి దేశ అంతః తావక నా నా వస్తునంత్యం బ్రమే త్రిధ వ్యాపి దేశ కాదు వ్యాపిత్వాడు వ్యాపకమటం వలన దేశమును బట్టి అంత అంతము నా లేదు ఇప్పుడు బంగారం ఉందనుకోండి నెక్లెస్ తోటే అంతమవుతుంది నెక్లెస్ అంతమయ్యేపటికీ బంగారం అంతమవుతుంది అని చెప్పడానికి వీలు నెక్లెస్ అంతమైతే నెక్లెస్సే అంతమైంది తప్ప బంగారం అంతం కాలేదు ఎందుకని అది ఇంకొక చోట కూడా బంగారమే ఇంకో నెక్లెస్లో కూడా బంగారమే ఉన్నది ఇంకో ఆభరణంలో కూడా బంగారమే ఉన్నది కాబట్టి ఇక్కడ నెక్లెస్ అంతమైంది తప్ప ఇక్కడ బంగారం అంతం కాలేదు అవునండి ఇప్పుడు తరంగాలు చూస్తున్నారు అనుకోండి ఈ తరంగము ఎంతవరకు ఉందిగో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది తరంగం పూర్తి అయిపోతుంది అంతమైపోతుంది ఇక్కడ దిగిన తరంగం అక్కడ అంతమైపోతుంది కానీ నీరు అంతము కాదు నీరు అంతము కాదు ఏమండి అలాగే ఇది ఘటాకా ఇది ఇది మఠాకాశం మఠంలో ఉండే ఆకాశం ఇది అంతమైపోతుంది మీరు తలుపు దాటితే మఠాకాశం అంతమైపోతుంది కానీ ఆకాశం అంతం కాదు ఆభరణం అంతమవుతుంది కానీ బంగారం అంతం కాదు ఎందుకని ఆభరణము అది పరిచ్ఛిన్నంగా ఉంటుంది దేశమునందు లిమిట్ అయి ఉంటుంది వర బంగారము వ్యాపకమై ఉంటుంది ఇది దృష్టాంతాలు తెలిసేయండి ఇప్పుడు నేను మాట చెప్తా ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఉన్నది నేను ఉన్నాను వస్తువు ఉన్నది రెండు కలిసి ఉంటాయండి ద్రష్టాదృశ్యము ద్రష్టాదృశ్యము కేవలం దృశ్యం ఉండదు ద్రష్ట లేకుండా దృశ్యం ఉండదు దృశ్యం లేకుండా ద్రష్ట ఉండడు అంటే యాజ్ ద్రష్ట ఉండడు ద్రష్ట ద్ర ద్రష్టగా ఉండడు ఉంటాడు ఉండేవాడు ఉంటాడు ద్రష్టగా ఉండడు మొత్తానికి ఇప్పుడు మీరు చూడండి దృశ్యము అన్నారనుకోండి ఏమిటలే దృశ్యము దృశ్యం అనగా ఇది ఘటము ఇది ఘటము అని ఎవరికి తెలిసింది నాకు తెలిసింది నువ్వెవరివి నేను నేను నేను ఇది ఘటము నేను అయితే ఇప్పుడు మీరు గమనించండి ఇది ఘటము అని అన్నప్పుడు ఘటమన్నది నామరూపాలు మనస్సు దానికి పెట్టుకున్న ఒక నామము ఒక రూపాన్ని బట్టి మనస్సు పెట్టుకుంది అది ఘటం కావడానికి ముందు ఏమిటది ఉంది ఇది ఉంది ఇప్పుడు కంటితో చూసినప్పుడు ఈ చర్చ నేను గొడవసార్లు చేశాను కంటితో చూసినప్పుడు కన్ను యొక్క కాగ్నిటివ్ మెథడ్ చాలా పవర్ఫుల్ అండ్ క్విక్ కాబట్టి దృష్టాంతం తెలియడం కొంచెం కష్టం అవుతుంది నేను కన్నుతో కాకుండా నేను స్పర్శేంద్రియంతో చూస్తున్నా అది ప్రత్యక్షంగా కన్ను మూసుకున్నా కన్ను మూసుకుని లేబెట్టాను లేబెట్టితే ఉంది అనే అనుభవం కలగట్లేదు చూసారా ఉంది ఆకాశం ఉంది కానీ ఉంది అనే అనుభవం చదవట్లేదు ఎందుకంటే ఆకాశానికి స్పర్శ ఉండదే కనుక ఇదో స్పర్శ తోటి మొదలుపెట్టాయి కదా సో ఇప్పుడు ఇది ఎలాగంటే జేకర్ కౌంటర్ పెడతాడు కౌంటర్ ఇలా ఇలా పెడతాడు వెళ్తే ఎక్కడైతే రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ ఉంటుందో అక్కడ ముళ్ళు తిరుగుతుంది అక్కడ ఏదో ఉంది అని తెలుస్తుంది కదా అలాగే ఈ మధ్యకాలంలో ఒక ఆయన మీకు పూర్వ జన్మ ఏదో చెప్తారని ఇలా రెండు ఏదో పట్టుకుని వస్తున్నారని అది చూశాన అవి కౌంటర్లలాగా ఉంటాయి ఇలా పట్టుకున్నాయి ఇలా ఇలా పెట్టి క్షేత్రం జన్మలోనూ లేదు మా భవిష్యత్ రాబోయే జన్మలోనూ వెళ్ళి అజ్ఞానం ఇంత పరాకాష్ఠకి చేరుకుంటుందని నేను ఊహించలేదు చూడండి వాళ్ళని చూసి మనం సిగ్గుపడాల్సి వస్తుంది ఎందుకంటే ఏదైనా ఒక పూర్వపక్షము దాన్ని కాదని సిద్ధాంతం చెప్పడానికి కూడా ఆ పూర్వపక్షం కూడా ఒక కొంత స్థాయి ఉండాలి దానికి ఇంత అభ్మానం అయిపోతుంటే దాన్ని చదివిస్తే ఉండవకి పోయిందండి తెలుగులో చావి చదవడం చదివేస్తే ఉండవకి పోయింది అన్నట్టుగా ఇలా తయారయ్యారు ఏంటండి ఆయన హీఈ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్ కొంచెం జాబు చేస్తారు ఆయన ఏదో పోలీస్ లూజ్ గా చెప్తుంటే చెప్పాడనుకోవచ్చు హీఈ్ నాట్ ఎవీ లూజ్లీజ్ డెడ్ సీరియస్ అబౌట్ ఇట్ ఆ రెండు పట్టుకునే హీఈ్ వెరీ సీరియస్ ఎబౌట్ ఇట్స్ ఇటువంటి ప్రోగ్రాముల్ని పెట్టుకోవడానికి ఆ ప్రోగ్రామ్ డైరెక్టర్ని వారికి అసలు ఏమీ లేదు ప్రోగ్రామ్ డైరెక్టరు కావాలి టీవీ ఛానల్లో పెట్టుకునే ప్రోగ్రాంకి ఒక క్వాలిటీ ఉండాలనేటువంటి జ్ఞానం కూడా లేకుండా అరగంట వాడికి అరగంట ఇంపు వాడికి ఏదో పది రూపాయలు ఇవి పంపించు అరగంట సో సో వాట్ ఇస్ దేవ్ సో ఇప్పుడు నేను స్పర్శతోటి ఆకాశాన్ని ఐ కెనాట్ రికగ్నైజ్ అంటే అది మేటరు కౌంటర్ ఇక్కడ ముళ్ళు తిరగాలి ఇప్పుడు తిరిగింది ముళ్ళు కదా అంటే ఎవరన్నమాట ఉంది ఉంది ఉంది ఉంది ఉంది ఇప్పుడు చెవికి అని కూసింది ఉంది అది చెవి ద్వారా ఉంది చె చెవి ఉందని చెప్తుంది ఏమిటి ఉందో చెవి చెప్పడం మరి ఎవరు చెప్తారు అది చెప్తుందా వచ్చి చెప్తుందా మరి ఎవరు చెప్తారు మనస్సు చెప్తారు ఆ రూపాన్ని మనస్సు అందజేస్తుంది ఆ కూతను బట్టి లారీ ట్రక్ ఉంది అని మనస్సు ఆ రేడియో ఆ టేప్ కార్డ్ అని మనస్సు ఇది సెన్సేషన్ ఉంది అని చెప్పింది సో విచ్ ఈజ్ ది ఫండమెంటల్ ఉంది కాదండి ఇప్పుడు చూడండి ఉంది ఉంది దేశం మారిందే కానీ ఉంది మారలేదు కాలం మారింది కానీ ఉంది మారలేదు వస్తువు మారిందే కానీ ఉంది అన్నది మాటలేదు ఈ ఉంది అనే తత్వము నామరూపముల చేత ఉన్నది ఎవళ్ళు కూడా ఉంది అని తెలుసుకోవడం మానేసి నామరూపాలను మాత్రమే తెలుసుకుంటున్నారు ఉంది అని తెలుసుకోవడం చేత కాకుండా అయిపోతుంది అసత్ని తెలుసుకోలేకపోతుంది ఇదే హిరణ్మయైన పాత్ర అయినా సత్యశాపహితం ముఖం ఉంటాయి అంటే నామరూపాలు జిగేల్ జిగేల్ మని ప్రకాశిస్తూ ఉంటాయి ఉంది అన్నది ఎవడో ఒకడు గట్టిగా పాయింట్ అవుట్ చేయన చేయాలి చేస్తే కానీ తెలియదు ఒకప్పుడు చేసినా కూడా తెలియదు ఇప్పుడు నేను ఇంత వాలిన తర్వాత ఏదో ఉంది ఉంది అంటూ చాలాసేపు వాగాడు అక్కడ కోట్లు కాదంటాడు అది ట్రక్ కాదంటాడు ఏముంది అది టేబుల్ కాదంటాడు ఎక్కడి నుంచి కొట్టుకుంటారండి నేను ఎవడైనా ఒకడు అన్నాడనుకోండి ఆయన కొన్ని అన్నం పెట్టక తప్పదు ఎందుకంటే నామరూపముల పరద చాలా బలంగా ఉందన్నమాట మీరు పుణ్యాత్ములు మీరు నామరూపం నీకు పాఠం చెప్పేప్పుడు మీరు కలుగుతారంటే అర్థం ఏంటి ఆ నామరూపముల పరద చాలా తలచగా ఉందన్నమాట అంచేత అంత అరుగుతా శ్రీరామకృష్ణ వాళ్ళు అన్నారు కొంతమందికి నామరూపముల పరద దుప్పటి బొంతలా ఉంటున్నాను బొంత గతిగా ఇప్పుడు నేను వెళ్ళి ఎక్కడికో ఏ మాల్కో లేకపోతే టెంపుల్కో కొన్ని మాల్ అంటే వాళ్ళకి ఎలాగో తెలియదు అనుకోవచ్చు కొన్ని టెంపుల్కు వెళ్ళి నేను ఈ మాట చెప్పడం ప్రారంభించాను అనుకోండి అక్కడ రాముడు అన్నా ఇక్కడ హనుమంతుడన్నా ఒక్కటే అని నేను అన్నాననుకోండి వాళ్ళు ముందు కంగారు వెళ్ళిపోతారు ఈయనకి పట్టుకొచ్చారు ఈ ఇలా మాట్లాడతాడు రాముడును హనుమంతుడు ఒక్కటే అంటున్నాడు ఈయన వాళ్ళు పౌ రాముడికి సింధూరం పోయమంటాడేమో ఈయనట్టే ఉన్నామంటాను హనుమంతుడికి పుయాల్సింది రాముడికి పోయమంటాడేమో రాముడికి నైవేద్యం పెట్టాల్సింది హనుమంతుడికి పెట్టమంటాడేమో రాముడు హనుమంతుడు ఒకడే అనుకున్నాడు వీడిని వాళ్ళందరూ చాలా భయంకరంగా కంగారు పడుకుంటారు అంటే ఆ పరద నామరూపముల పరద చాలా బొంత లెక్కన మీరు నేను చెప్పగానే నామరూపాలని ప్రకటించి పెట్టి ఆ సత్తుని పట్టుకుని నన్ను మీరు కృతార్థనలు చేశారు ఈ రోజు సాయంకాలం కాబట్టి దేశ అంత ఈ ఉంది అనేది అంతము కాదు దేశం అంతమవుతుంది ఇప్పుడు మఠాకాశమే అంతమైంది కానీ ఆకాశము అంతం కాదు రేడియో అంతమైంది కానీ ఉంది అన్నది అంతం కాదు సత్ అది అంతం కాదు నిజానికి ఈ కనపడే నామరూపాలన్నీ కూడా ఆ సత్తునందే ప్రకటమవుతూ ఉన్నాయి అలాగే ఒకే తెర మీద నామరూపాలన్నీ సినిమాకి సంబంధించిన నామరూపాలన్నీ ప్రకటన అవుతున్నాయి అలాగే ఆ పరబ్రహ్మ అనే సత్ అనే అధిష్టానము అంటారు ఇంగ్లీష్లో సబ్స్ట్రాటం అంట కొంతమంది ఏమన్నారంటే అధిష్టానం ఆ సత్ దీనిని గ్రౌండ్ అన్నారు గ్రౌండ్ క్యాపిటల్ జీ ఎమర్సన్ అన్నాడు ఇట్ ఈస్ ది గ్రౌండ్ ఫాల్ వరల్డ్ ఆఫ్ నామరూ ది గ్రౌండ్ The ground of Nāma-rupās said, is satya. Satya-undā is it. Satya-medha, Nāma-rupā allows to order. So, then satya-mārā, ground-mārā, emersan, substratum-annā, uh, okay, in English uh, uh, translation, this is what is, substratum-annā. Substantive-annā, that is the substantive. He like, vangāramo, substantive, neckless attributed. ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే నెక్లెస్ ఎట్రిబ్యూట్ బంగారము సబ్స్ట్రాటివ్ అలాగే ఘటన అన్నది ఎట్రిబ్యూట్ ఉంది అన్నది ఉంది అన్నది సత్యము కాబట్టి ది సబ్స్ట్రాటివ్ ఆఫ్ దిస్ యూనివర్స్ అది సత్ నామరూపాలతో మీకు యూనివర్సు భిన్న భిన్నంగా కనపడుతుంది నామరూపాలు జోడించకపోతే భేదము మీకు అనుభవానికి రాదు మీకు ఒకే సత్ అనుభవానికి వస్తుంది నామరూపాలు జోడించాలి వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ మీకు బంగారం అనుభవానికి వస్తుంది నవ రూపాయలు జోడిస్తే కానీ భేదం అనుభవానికి రాదు ఈ బంగారం ఫైనాన్స్ వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళకి భేదం అనుభవానికి రాదు మీరు భేదంతో వాళ్ళ దగ్గరికి వెళ్తారు మీకు భేదం అనుభవం ఇది నెక్లెస్ ఇది ఇది మధ్యానము అంటే మీకు భేదాల అనుభవానికి వస్తాయి వాళ్ళకి భేదం అనుభవానికి రాదు వాళ్ళకి ఏమిటో తెలిసిన 10 గ్రాములకి వెయ్యి రూపాయల లోన్ అంతే బంగారం అంటే బంగారం అయింది డైలీ అనుభవాల గ్రామ టెన్ గ్రామ్స్ థౌసండ్ రూపీస్ ఏదో నేను ఊహించి చెప్తున్నా వాళ్ళు తత్వవేత్తలు వాళ్ళు వాళ్ళు బంగారాన్ని వాళ్ళు పట్టుకుంటారు బంగారాన్ని గోల్డ్ ఫైనాన్స్ గోల్డ్ లోన్